జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం పన్నెండవ భాగం స్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు మరునాడు సభలో వశిష్ట మహర్షి తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు రామ సుదీర్ఘమైన ఈ విపశ్చిత్ రాజు వృత్తాంతం వలన మనకు తేలుతున్న విషయాలు ఏమిటో కొంచెం ఆలోచించ అవిద్య అనేది అసలు లేనే లేనేలేదు లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తోంది అందుకనే ఈ విపశ్చిత్ రాజు దాని అంతు చూడాలని ఎంత ప్రయత్నం చేసినా విఫలుడే అయ్యాడు ఉన్న కిటకు యదా బ్రహ్మాత్మికైవ్య విద్యా నేతరాత్మిక నిర్వాణ ప్రకరణ ఉత్తరాార్థం నూట అరవయవ సర్గ పన్నెండవ శ్లోకం ఉన్నది పరబ్రహ్మ ఒకటే కనుక అవిద్య కూడా పరబ్రహ్మ స్వరూపమే దానికి వేరే ప్రత్యేక స్వరూపం లేదు ఈ మాట తెలియనంత వరకు అది అజ్ఞానంగా ఉంటుంది తెలిస్తే అది ఎటు పోదు బ్రహ్మస్వరూపంగా మిగిలిపోతుంది ఈ కిటుకు తెలుసుకోకుండా అవిద్య కోసం ఎన్ని పరుగులు పెట్టినా ఆ పరుగులన్నీ ఎండమావుల వెంట పరుగులే దీనికి ఈ విపశ్చిద్ రాజే నిదర్శనం ఈ కనిపిస్తున్న ప్రపంచానికి అస్తిత్వం ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ఎవడైనా సరే గట్టిగా సంకల్పిస్తే చాలు ఆకాశంలో ప్రపంచాలే ఏర్పడతాయి ఇందుకు నేను పూర్వము చెప్పిన ఐందవ నిదర్శనం కనుకనే ఈ దృశ్య ప్రపంచం అంత మనోమయమేనని నిశ్చయం అవుతోంది ఈ విషయం నూట అరవై వచ్చింది వశిష్ఠుడు చెప్పిన ఈ మాట విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవా మనకు రోజు స్వప్నాలు కనిపిస్తున్నాయి ఆ స్వప్నాలకు మన సంస్కారాలు తప్పితే వేరే కారణాలు లేవు మీరు పూర్వం లవణోపాఖ్యానం చెప్పారు అక్కడ లవణ మహారాజుకి స్వప్నతుల్యమైన ప్రపంచం చాలా కనిపించింది దానికి కారణం ఇంద్రుడు పంపిన ఐంద్రజాలకుడి మంత్ర ప్రభావం అలాగే మీరు చెప్పిన గాధి చరిత్రలో గాధి మహర్షికి బోయజీవితం వంటి విచిత్ర ప్రపంచాలు కనిపించాయి దానికి కారణం విష్ణుమూర్తి ఇచ్చిన వరం ఇలా దృశ్య ప్రపంచాలు రెండు రకాలుగా కనిపిస్తున్నాయి మొదటిదేమిటి సహజంగా స్వప్నాలలాగా జన్మించే ప్రపంచాలు రెండు కారణాంతరాల వల్ల కనిపించే ప్రపంచాలు ఇప్పుడు ఈ విపశ్చిత్ రాజు వర్ణించిన మునివ్యాధ వృత్తాంతంలో ఆ ముని చాలా ప్రపంచాలను చూశాడు అవి ఏ కోవలోకి చేరతాయి శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఏది ఏ రకమైతే మాత్రం ఏమిటి విశేషం ఆత్మజ్ఞానం లేనంత వరకు ఇటువంటి భ్రాంతిమయమైన దృశ్యాలు అనంతంగా సాగిపోతూనే ఉంటాయి వెసినికర్ర కదులుతూ ఉంటే గాలి బాగా వీస్తుంది అది కదలకపోతే గాలిలో కదలికే ఉండదా ఏమిటి అలాగే శాపాది నిమిత్తాలు ఉన్నా లేకపోయినా భ్రాంతి ప్రపంచాలు కొనసాగుతూనే ఉంటాయి కొత్త భ్రాంతి వచ్చి పాతభ్రాంతిని కుట్టేస్తూ ఉంటుంది వాటిల్లో స్వప్నం ఒక భ్రాంతి జాగ్రత్త మరో భ్రాంతి స్వప్నంలోంచి మేల్కొన్నవాడు స్వప్న ప్రపంచం అంత అసత్యం అనేస్తున్నాడు ఒకడు జాగ్రత్త దశలోంచి మరణంలోకి వెళ్ళిపోయాడు వాడు మళ్ళీ మరొక చోట గర్భంలో ప్రవేశించాడు ఆ గర్భంలో ఉండగా వాడికి పూర్వజన్మలు గుర్తుకు వస్తాయి ఆ దశలో వాడు పాత ప్రపంచాలన్నీ అసత్యాలే అంటున్నాడు కాబట్టి జాగ్రద్దశకు స్వప్నదశకు భేదం ఉంది అనడం కుదరదు అంటే శ్రీరాముడు అడిగాడప్పుడు పోని కాలాన్ని బట్టి భేదం చెప్పవచ్చా వశిష్ఠుడు సమాధానం అదీ కుదరదు జాగ్రద్దశ దీర్ఘకాలం ఉంటుందని స్వప్నదశ కొద్ది కాలం ఉంటుందని కనుక జాగ్రత్త సత్యమని స్వప్నం అసత్యమని కొందరు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన అంతా కవలపిల్లల్లో పెద్దవాడు ఎవరు చిన్నవాడు ఎవరు అనే ఆలోచన వంటిదే కనుక జాగ్రత్ స్వప్నాలకు ఏ రకమైన భేదము చెప్పేందుకు వీలు లేదు పెట్టుకోవలసిన విషయం ఒకటే ఏ రకమైన జాగ్రత్త అయినా సరే అజ్ఞానం వల్ల మాత్రమే కనిపిస్తుంది జ్ఞానం కలిగితే అదే పరబ్రహ్మ స్వరూపం అయిపోతుంది ఈ విషయం నూట అరవై ఒకటవ వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటు ఉంది ఇక్కడి నుంచి సర్గల తర్వాత నూట సర్గలో కొంద దోపాఖ్యానం అనే ఓ కథను వశిష్ట మహర్షి తీసుకురాబోతున్నాడు దానికి పీఠికగా గీతలు అనే ప్రసంగాన్ని తీసుకురాబోతున్నాడు దానికి భూమికగా ఈ పంతొమ్మిది సర్గల చర్చను వశిష్ట మహర్షి ఇంచుమించు పునరుక్తిప్రాయంగా నడిపించబోతున్నాడు వీటిని సంగ్రహంగా చెప్పుకుంటూ మనం ముందుకు సాగుదాం వశిష్ఠుడు అంటున్నాడు మరో విషయం నువ్వు గమనించవలసి ఉంది నీ స్వప్నలోకాన్ని అనుభవిస్తూ నేను అనబడే వ్యక్తి ఒకడు ఉన్నాడు ఆ జీవుడు కూడా ఆ స్వప్నలోకంలో భాగమే దానితో పాటే అసత్యమే అక్కడ సత్యంగా మిగిలేది స్వప్న ద్రష్టవైన నువే అలాగే జాగ్రత్ ప్రపంచంలో కూడా నేను అనబడే వ్యక్తి ఒకడు ఉన్నాడు వీడికి స్వప్నలోకంలోని నేను కంటే విశేషమైన అస్తిత్వం ఏమీ లేదు ఈ లోకంతో పాటు వీడూ అసత్యమే ఇక్కడ నికరంగా మిగిలేది పరబ్రహ్మమే అవిద్యకు కూడా స్థానం లేదు ఇలాంటి తత్వజ్ఞానం కలగాలంటే ఇంద్రియ జయం ఉండి తీరాలి ఈ విషయం నూట అరవై రెండవ సరుకులో వచ్చింది వశిష్ఠుడు ఈ మాటలకి శ్రీరామచంద్రుడు ఒక ప్రశ్న లేవదీశాడు ఇంద్రియాలను జయించే ఉపాయం ఏమిటి అంటే వశిష్ఠుడన్నాడు తపస్సులు తీర్థయాత్రలు యజ్ఞాలు మొదలైనవి ఎన్ని చేసినా తత్వజ్ఞానం కలుగుదు దానికి తత్వచింతన ఒక్కటే ఉపాయం మామూలుగా అయితే ఒక చిత్తం తన ప్రపంచంలోని పదార్థాలను పరాబ్రహ్మ కంటే భిన్నంగా దర్శిస్తూ ఉంటుంది కనుక అవి భోగయోగ్యాలుగా దానికి కనిపిస్తూ ఉంటాయి దీనికి భిన్నంగా ప్రతి పదార్థము పరాబ్రహ్మ కంటే అభిన్నమేనని భావన చేయడం చేతనైతే ఆ చిత్తానికి భోగ్య పదార్థాలు కనిపించవు అందుచేత అది ఏ పదార్థాన్ని స్మరించ జాలదు ఎప్పుడైతే చిత్తం భోగ్య పదార్థాలను స్మరించదు అప్పుడు ఇంద్రియాలకు పనే ఉండదు ఇంద్రియాలను జయించడానికి ఇదే ముఖ్యోపాయం ఇది బాగా చేత కానప్పుడు శాస్త్రవిహితమైన స్వధర్మానుష్ఠానానికి కట్టుబడి ఉంటే వైరాగ్యం త్వరగా లభిస్తుంది తద్వారా కూడా ఇంద్రియాలను త్వరగా జయించవచ్చు అదీ కుదరకపోతే చిత్తవృత్తులను గట్టిగా నిరోధించడం ద్వారా చిత్తానికి ఏకాగ్రతను తీసుకురావచ్చు ఏకాగ్రత అంటే చిత్తవృత్తులన్నిటికీ అధిష్టానంగా ఉన్న శుద్ధ చైతన్యంలో మనస్సు లీనం కావడమే దీని ద్వారా కూడా ఇంద్రియ జయాన్ని సాధించవచ్చు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ సర్గలలో వాల్మీకి మహర్షి కొద్దిపాటి చమత్కారం చేశాడు ఈ ఇంద్రియ జయోపాయ వర్ణనను పురస్కరించుకుని తత్వవిద్యా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దానిలోనే ఈ గ్రంథ ప్రశంసను కూడా కల్పేశడు ఇందులో ఉండే పునరుక్తులన్నీ సామాన్యుల కరుణ వల్ల చేసే బోధలే అన్నాడు భూయోభూయ పరావృత్య నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట అరవై మూడవ సర్గ నలభై ఎనిమిదవ శ్లోకం ఇవన్నీ వ్యర్థం అనుకుని ఈ గ్రంథాన్ని ఒకసారి చదివి పక్కన పారేసేవాడికి బూడిద కూడా దొరకదు అన్నాడు భస్మాప్యాప్నోతి నా అధమహ నలభై తొమ్మిదవ శ్లోకం అంతేకాక ఈనాడు భగవద్గీతలో మనకు కనిపించే యానిసర్వభూతానాం మచ్చిత్మద్గతాం సతతయుక్తానా వంటి సుప్రసిద్ధ శ్లోకాలకు మూలభూతమైన శ్లోకాలను కూడా మనం ఈ సర్గలో చూడవచ్చు సాధనంలో ఉన్నవారికి నిష్ఠను పెంచే శ్లోకాలు ఎన్నో దీనిలో ఉన్నాయి ఇంత చెప్పి చివరలో మొండిగా కర్మ సంప్రదయాలను అనుసరిస్తూ వెళ్ళిపోయేవారిని గట్టిగా మందలించాడు కోసం ఆయన వ్రాసిన ఈ సర్గ చివరి శ్లోకం కొద్దిగా మార్పులను పొంది సుభాషిత శ్లోకాల పుస్తకాలలో మంచి స్థానాన్ని కొట్టేసింది ఆ శ్లోకం ఇది తాతశ్చకూయ విచారవంతిమ్మా నిర్వాణ ప్రకరణం ఉత్తరాధం నూట అరవై మూడవ సర్గ యాభై ఆరవ శ్లోకం కొంతమంది ఇది మా తండ్రి తాతల బాబీ అంటూ పక్కన ఉన్న గంగానదిని వదిలేసి ఆ ఉప్పు కాలక్షేపం చేస్తూ ఉంటారు అలాంటివారు కాపురుషులు అలాగే కొందరు మా పెద్దలంతా పూజలు తీర్థయాత్రలు ఇలాంటివే చేశారు కానీ ఇలాంటి తత్వ విచారాలు ఎప్పుడూ చేయలేదు అంటూ రకరకాలుగా విరుద్ధవాదాలు చేస్తూ ఉంటారు అలాంటి ముండివారికి అజ్ఞానమే గతి మీరు అలాంటివారు కాబోకండి ఇలా ప్రసంగ వసన సాంప్రదాయ దురభిమానాన్ని కూడా నిరసించిన వశిష్ఠ మహర్షి తన బోధను ఇలా కొనసాగించాడు ఈ విషయం నూట అరవై మూడవ సర్గలో వచ్చింది వశిష్ఠుడు అంటున్నాడు రామ ఇంతకు నేను అనబడే జీవుడికి ప్రత్యేకమైన అస్తిత్వమే లేదని నేను చెబుతూ ఉండగా మధ్యలో ఇంద్రియజయ ప్రసక్తి వచ్చింది ఇంతకు నేను చెప్పవచ్చిన మాట ఏమిటి అంటే నేను అనబడే జీవుడు విడిగా లేడు చిత్తం అనే ఉపాధి వల్ల వాడు విడిగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు ఆ ఉపాధిని తొలగించి వేస్తే అక్కడ ఉండేది శుద్ధ చైతన్యమే ఆ ఉపాధి సత్యమైనది కాదు కనుక దానిని తొలగించవలసిన పని కూడా లేదు ఈ విషయం అర్థమైతే జగత్తు జీవుడు పరబ్రహ్మ అనే పదాలకు అర్థమే లేదు అంటే అక్కడ మూడు పదాలు ఉన్నాయి కానీ ఉన్నది ఒకటే పదార్థం అదే శుద్ధ చైతన్యం దీనిని జగజ్జీవేశ్వర సామరస్యం అంటారు ఈ విషయం నూట అరవై నాలుగవ సర్గలో వచ్చింది ఈ దృష్టితో చూసినప్పుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలకు కూడా ఏ రకమైన భేదము లేదు సరిగ్గా ఆలోచిస్తే ఈ అవస్థలు ఒకదానిని వదిలిపెట్టి మరొకటి ఉండదు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోతూనే ఉంటుంది ఉదాహరణకి మెలకువుగా ఉన్న మనిషి ఊహాలోకాలలోకి పోయి పగటి కలలు కంటూ ఉంటాడు ఆ లోకం మెలకువ కల అలాగే కలలో ఉన్న మనిషికి తను నిద్రపోయినట్టు లేచినట్టు కనిపించింది ఆ కళలో ఉండేది మెలకువ కళ అలాగే మెలకువలో కానీ కళలో కానీ ఉండగా మనస్సు ముద్దుబారిపోయింది అది సుషుప్తె మెలకువ కల సుషుప్తిలోంచి ఒక్కసారిగా స్వప్నంలోకో జాగ్రత్తలోకో వస్తున్నాడు సుషుప్తిలో ఎవడైతే ఉన్నాడో వాడే జాగ్రత్తలోకో స్వప్నంలోకో వస్తునడు కనుక సుషుప్తిలో స్వప్న జాగ్రత్తలు కలిసిపోయినట్టే అవుతోంది స్వప్న జాగ్రత్తలకు భేదం ఏమాత్రము లేదని నీకు ఇదివరకే నిరూపించాను కనుక ఈ జాగ్రత్ స్వప్న శుషుప్తుల పరస్పర సాంకర్య ప్రసక్తి ద్వారా దానిని మరొకసారి నువ్వు దృఢపరచుకో ఈ విషయం నూట సర్గలో వచ్చింది ఉన్న పరమాత్మ దృశ్యరూపంగా కనిపించడాన్ని ఖ్యాతి అని కొందరు పండితులు వ్యవహరిస్తున్నారు ఈ ఖ్యాతి సత్యమే అని కొందరి మతం దానిని సత్ఖ్యాతి అంటారు ఇది బుత్తిగా లేనిదని కొందరి మతం దానిని అసత్ఖ్యాతి అంటారు అసలు ఖ్యాతి లేనే లేదని కొందరి దానిని అఖ్యాతి అంటారు ఉన్నది ఒకటైతే మరొకటి కనిపిస్తున్నదై కొందరి మతం దానిని అన్యథాఖ్యాతి అంటారు ఉన్న ఆత్మే అలా కనిపిస్తుంది అని కొందరు అంటారు అది ఆత్మ ఖ్యాతి ఇలాంటివన్నీ పాదాల కోసం పనికొచ్చే మాటలు మాత్రమే ఖ్యాతి అంటే కనిపించడం లేక ప్రకాశించడం ఇది వేరొక ద్రష్ట ఉన్నప్పుడు మాత్రమే కుదిరే పదం ఆత్మ అద్వితీయుడు కనుక ఈ ఖ్యాతి పదం ఆత్మతో ఏ రకంగానూ అతకదు అది అసంభవం ఉన్న సత్యం ఏమిటంటే ఆత్మే ఖ్యాతి ఆత్మే ప్రకాశం ఒకే అర్థంలో అవి రెండు పదాలు అలా అనుకుంటే వాటిని కొంతవరకు అతికించవచ్చు ఆ దృష్టితో చూస్తే ఈ ప్రపంచం అంత ఒక పెద్ద స్ఫటిక శిల వంటిది దీనిలో ఉలిని దూర్చేందుకు సందు ఎక్కడా లేదు కానీ దీని గర్భంలో మాత్రం రకరకాల గీతలు చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి ఆ గీతల్లో ఒక గీత నేను ఒక గీత నువ్వు ఆ మొత్తం రాయి శుద్ధ చైతన్యం అందుచేత ఈ వాదాల జోలికి పోకుండా మూడు అవస్థలను దాటి ఉన్న ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో ఈ విషయం నూట అరవై ఆరు నూట అరవై అలాంటిది కనుకనే ఈ సృష్టి మొత్తం చిన్మాత్రం మీద అధ్యారోప అధ్యారోపస్వరూపంగా వచ్చింది అని పూర్వమే ప్రతిపాదించాను ఈ విషయం నూట అరవై ఎనిమిదవ సరుగలో వచ్చింది ఈ విషయం అనుభవంలోకి తెచ్చుకున్న వాడికి సుఖ దుఃఖాలు రెండూ అంటాం శ్రీరాముడు ప్రశ్నిస్తున్నాడు సుఖదులు రెండు అంటడం లేదు అంటే వాడు బండరాతిలాగా జడుడేమోనండి అంటే వశిషుడన్నాడు జాత్యశ్వవదిహా జాతిరన్ గచ్చన్ శ్వసన్ వదన్ లోకమధ్యే మహారణ్యే హాసే తేఖమాత్మ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట అరవై తొమ్మిదవ శ్లోకం రామ ఉత్తమజాతిలో పుట్టిన గుర్రం పరిగెత్తుతున్నా తింటున్నా సకిలిస్తున్నా వాసనలు చూస్తున్నా కూడా ఒక పక్క నుంచి నిద్రపోతూనే ఉంటుంది ఒక్క యుద్ధరంగంలో మాత్రమే పూర్తి మెళకవతో ఉంటుంది అలాగే జన్మను దాటిపోయిన జీవన్ముక్తుడు జనాల గుంపులో ఉన్నా అరణ్యంలాంటి ఏకాంతంలో ఉన్నా కూడా ఆత్మానుసంధానం అనే నిద్రా సుఖంలో మునిగి ఉంటాడు అందుకే వాడికి లోకపు సామాన్య సుఖ దుఃఖాలు పట్టనే పట్టవు అంతేగాని వాడు బండరాయి వంటివాడు కాదు ఇలాంటి జీవన్ముక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చాలాసార్లు వివరించాను ఈ విషయం నూట సర్గలో వచ్చింది జీవన్ముక్తుడు అంటే సమస్త కర్మలను తుడిచేసుకున్నవాడు అలా అన్నంత మాత్రం చేత జీవన్ముక్తుడు విశృంఖలంగా సంచరిస్తాడు అనుకోకు నిజమైన జీవన్ముక్తుడికి తన స్వకర్మే మిత్రుడు సమత మైత్రి అనేవారు భార్యలు జ్ఞానం అతని ఇంటి ద్వారపాలకుడు స్నానం దానం తపస్సు ధ్యానం అనేవి అతనికి సంతానం అతను నిత్యము చేసే అసలైన అనుష్ఠానం దృశ్యమార్జనం వాడికి ప్రపంచమని బ్రహ్మ అని భేదం లేదు దేశాదేశాంతరప్రాప్త నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధం నూట డెభై ఒకటవ సర్గ ఇరవై మూడవ శ్లోకం రామ పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానఘట్టంలో క్షిదాకాశం అంటే ఏమిటో వివరిస్తూ చిత్తవృత్తి ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అది మొదటి పదార్థాన్ని వదిలిపెట్టి రెండవ పదార్థాన్ని చేరే లోపున మధ్యలో ఏది ఉంటుందో అది శుద్ధమైన చైతన్యం అని చెప్పాను ఇది అజ్ఞానదశలో ఉన్న లీలకు చేసిన ఉపదేశం జ్ఞానప్రబోధం కలిగిన జీవన్ముక్తుడి దృష్టి వేరు వాడి దృష్టిలో చిత్తవృత్తి ఒకచోటు నుంచి మరొక చోటికి వెళ్లేలోపు మధ్యలో కనిపించేదానికి మరో పేరు ప్రపంచం ఈ దృష్టి భేదం ఎందుకు వస్తోందంటే జీవన్ముక్తుడు స్వరూపం నుంచి ఎప్పుడూ జారిపోడు అందుచేత వాడి చిత్తవృత్తి ఎటు పోయిన వాడికి పరబ్రహ్మమే అనుభవంలోకి వస్తుంది అందుచేత వాడికి జగత్తని పరబ్రహ్మ అని రెండు పదార్థాలు ఉండవు వాడి దృష్టిలో ఆ రెండు ఒకే పదార్థానికి మారు మేము ఒకసారి జగత్తు మిథ్య అని మరోసారి జగత్తు బ్రహ్మ అని చెబుతూ ఉంటాం ఇవి దృష్టిభేదాన్ని పట్టివచ్చే మాటలని నువ్వు గ్రహించాలి సాధకుడై బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు జగత్తును విద్యగానే భావించాలి నిష్ప్రపంచబ్రహ్మను అనుసంధానం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి సిద్ధుడై వెనక్కు చూసుకునే దశలో వాడికి కర్మశేషం వల్ల ప్రపంచం మిగిలి ఉంటే ప్రపంచం బ్రహ్మమయంగానే కనిపిస్తుంది ఈ విషయం నూట డెబ్భై ఒకటవ సరిగ్గా వచ్చింది నీకు ఈ వివరణ ఇచ్చే ప్రక్రియలో చిత్తవృత్తిని కూర్చి ప్రసక్తిని తెచ్చం దానిని బట్టి కొంతమంది పరిశీలకులు ఈ ప్రపంచం అంత స్వప్నంలాగా స్మృతిజన్యమని వాదిస్తున్నారు జాగ్రత్త సత్యం కనుక దాని స్థితి వల్ల స్వప్నం ఏర్పడుతోంది కనుక స్వప్నము సత్యమేనని అదేవిధంగా పూర్వకల్పాల స్మృతి వల్ల ఈ కల్పంలో జాగ్రత్త ప్రపంచం సృష్టింపబడుతోంది కనుక ఈ ప్రపంచం కూడా సత్యం కావచ్చునని వాళ్ళ అభిప్రాయం కానీ ఈ జాగ్రత్ ప్రపంచం అసత్యమని వేరే వేరే యుక్తులతో నిరూపించి ఉన్నాం కనుక జగత్తు స్మృత్యాత్మకమనే మాట పొసగదు అది భ్రాంత్యాత్మకమని చెప్పక తప్పదు ఈ విషయం నూట డెబ్భై రెండవ ఇది భ్రాంత్యాత్మకం కనుకనే ఇక్కడ కొంత భాగం చేతన పదార్థాలున్నట్లు కొంత భాగం జడ పదార్థాలున్నట్లు కనిపిస్తుంది ఈ విషయం నూట డెబ్భై మూడవ సర్గలో వచ్చింది నీకు స్వప్నంలో కూడా ఇలాంటి దృష్టే కలిగింది కానీ మెలకువ వచ్చాక స్వప్నంలో కనిపించిన చేతనాచేతనాలు రెండు నేనే అనేస్తున్నావు అలాగే జ్ఞానం అనే మెలకువ వస్తే దృశ్యాలన్నీ తుడిచిపెట్టుకుపోయి చిరాత్మ ఒక్కటే మిగులుతుంది ఈ విషయం నూట డెబ్భై వచ్చింది ఈ స్థితి రావాలంటే నువ్వు శాస్త్రోక్తమైన అభ్యాసం చెయ్యాలి ఈ విషయం నూట డెబ్భై ఐదవ ఈ విషయంలో ఒకసారి మా తండ్రిగారైన బ్రహ్మ దేవుడినే ప్రశ్నించాను ఆయన చైతన్యం అనే అణువులో కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఇమిడి ఉన్నాయని అనేక ఉపనిషత్తులతో వివరించి చెప్పాడు ఆ విషయాలు నేను నీకు ఉత్పత్తి ప్రకరణంలోనే చెప్పాను ఈ విషయం కవి నూట డెబ్భై తీసుకొచ్చాడు వశిష్ట మహర్షి చెప్పిన ఈ విషయాలన్నీ విని శ్రీరాముడు అంటున్నాడు మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఈ జగదుత్పత్తికి కారణమే లేదు అని తేల్చేస్తున్నారు దానికి స్వప్నాన్ని ఉదాహరణగా తీసుకొస్తున్నారు ఈ ప్రపంచోత్పత్తికి కారణమే లేకపోతే ఈ ప్రపంచంలో దేని ఉత్పత్తికి కారణం ఉండవలసిన పని లేదు అప్పుడు వానలు లేకుండానే పంటలు పండుతాయి అని చెప్పవలసి వస్తుంది ఇది ఎవరైనా అంగీకరించే మాటైనా శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్న విని వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ప్రపంచం మొత్తానికి కారణం ఏమిటని నేను వివరిస్తుంటే ప్రపంచంలో అంతర్భాగమైన కార్యకారణ సంబంధం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ స్వప్నంలో మాత్రం ఒక కార్యకారణ భావ సంబంధం లేదా ఉన్నంత మాత్రం చేత అది సత్యం అయిపోయిందా అలాగే ఈ జాగ్రత్ ప్రపంచంలో కూడా ఒక కార్యకారణ భావం ఉండవచ్చు దాన్ని మేము తిరస్కరించడం లేదు దీనిలో ఉండే ఘటపటాదుల వంటి సకారణ పదార్థాలు ఎండమావులు ఇంద్రజాల వంటి అకారణ పదార్థాలు అన్నీ కలుపుకొని ఈ ప్రపంచం మొత్తానికి కారణం ఏమిటి అని విచారణ చేసినప్పుడు మాత్రం దీనికి సరి కారణం కనిపించడం లేదు ఉంటే ఎందుకు కనిపించదు కనుక అది లేదు అని నిర్ధారణ చేస్తున్నాం దీనికి శృతివాక్యాలను జీవన్ముక్తుల అనుభవాలను కూడా ఆలంబనగా స్వీకరిస్తున్నావు ఈ విషయం నూట డెబ్భై ఏడవ సరిగ్గలో వచ్చింది వశిష్ఠుడు అంటున్నాడు అందుకే నీకు పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో ఐందవ ఉపాఖ్యానమని ఒక యథార్థ గాథ చెప్పాను ఐందవులనే మహర్షి పుత్రుడు పది మంది కేవలం తమ సంకల్ప బలం చేత బ్రహ్మాండ గోళాలని సృష్టి చేసేసారు ఇది ప్రత్యక్షానుభవం కనుక అమూర్తమైన చైతన్యం మూర్తిమంతమైన జగత్తును ఎలా సృష్టిస్తుంది ఎలా కదిలిస్తుంది వంటి ప్రశ్నలు ఎవరైనా లేవదీస్తే వాటికి అర్థమే లేదు ఈ విషయం నూట డెబ్భై వచ్చింది ఇలాంటి ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నాశరహితమైన చిన్మాత్ర స్థితిని గురించిన అవగాహన లోపించడం వస్తునే వస్తున్నాయి ఆ అవగాహన కలగాలంటే మేము చెప్పే ఈ సశ్చాస్త్రాన్ని పునరుక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ అభ్యాసం చెయ్యాలి ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది గత పది సర్గలలోనూ వశిష్ట మహర్షి ఈ మాట మూడు నాలుగు సార్లు చెప్పాడు అలాంటి ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాల్మీకి మహర్షి దానిని యోగవాసిష్ట ప్రశంస కోసం అందంగా వాడుకున్నాడు ఈ నిర్మాణ ప్రకరణం ఉత్తరార్థం ఇంకా ప్రశస్తమనే సూచనలు చేశాడు ఇవన్నీ విని శ్రీరాముడికే విసుగు పుట్టింది కాబోలు ఒక ముక్కు ప్రశ్న శ్రీరామచంద్రుడు వేస్తున్నాడు ఈ విషయం నూట డెబ్భై తొమ్మిదవ సర్గలో వచ్చింది శ్రీరాముడు అంటున్నాడు గురుదేవ మీరు ఈ శాస్త్రం యొక్క ప్రాశస్తం గురించి చాలాసార్లు చెబుతున్నారు ఈ సభలో కూర్చున్న వాళ్లలో నా మిత్రుడు కుందదంతుడు కూడా ఉన్నాడు ఆయన సద్బ్రాహ్మణుడు తత్వచింతకుడు ఆయనకు మీరు చేసే ఈ బోధ జీవన్ముక్తి కలిగింది అంటారా అంటే వశిష్ఠుడు అంటున్నాడు అతన్ని గురించే ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు అంటే శ్రీరామచంద్రుడు అన్నాడు పూర్వం ఈయనకు నాకు మధ్య ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది ఆ వివరాలు చెబుతాను వినండి ఒకసారి ఈ ఒక పండితుడి ఇంట్లో విద్వత్సభ జరుగుతోంది అని తెలిసి అక్కడికి వెళ్ళాను అక్కడ తత్వచర్చలు జరుగుతూ ఉండగా మంచి తేజస్శాలి అయిన బ్రాహ్మణ యువకుడు ఒకడు అక్కడికి వచ్చి సభలో కూర్చున్నాడు నాకు ఎందుకో అతన్ని చూసిన దగ్గర నుంచి ఇతను మంచి సాధకుడు అని అనిపించసాగింది అందువల్ల సభా విశ్రాంతి సమయంలో నేను అతని దగ్గరికి వెళ్ళి మెల్లిగా మాటలు కలిపాను నేను అన్నాను స్వామి మీరు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు ఎక్కడో దూరదేశం నుంచి వస్తున్నారు అనుకుంటున్నాను అదీ కాక మీరు దేనికోసము గట్టిగా కృషి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది అందుకేనేమో ఈ బడలికంతా ఇంతకు తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేనడిగిన ఈ ప్రశ్నకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు అయ్యా మాది విదేహ నగరం నేను అక్కడ బ్రాహ్మణపుత్రుడిగా పుట్టాను నాకు మా వాళ్ళు కుందదంతుడు అని పేరు పెట్టారు వంసాచారం ప్రకారంగా వేదశాస్త్రాలు అధ్యయనం చేశాను నాకు కొద్దిగా వైరాగ్యం మొదలు అయింది దాంతో ఈ విద్యలు చాలవని ఉత్తములైన సిద్ధపురుషులు ఎక్కడ దొరుకుతారా అని వెతుక్కుంటూ దేశ ఆటన మొదలు పెట్టాను అలా తిరుగుతూ తిరుగుతూ శ్రీశైలానికి వచ్చాను అక్కడ తపస్సు చేసుకుంటూ ఆ చుట్టుపక్కలలో అడవుల్లో కానీ గుహల్లో కానీ మహాత్ములు ఎవరైనా దొరుకుతారేమోనని వెతుక్కుంటూ ఉండేవాణ్ణి అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక వింత దృశ్యం కనిపించింది అది విశాలమైన సదును ప్రదేశం అక్కడ కనీసం గడ్డి కూడా మొలవడం లేదు కానీ ఆ మైదానం మధ్యలో ఒక పెద్ద వృక్షం ఉంది దాని కొమ్మలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఆ కొమ్మల్లో ఒక కొమ్మకు తన రెండు కాళ్ళు తాళ్లతో కట్టుకొని ఒక పెద్ద ఆయన ఎవరో తల్లకిందులుగా వేళ్లాడుతున్నాడు దగ్గరకు వెళ్ళి చూసాను ఆయన తపస్సులో ఉన్నాడు అని అర్థం అయింది అంతటి అడవిలో ఇంతటి ఎడారిలో ఇలా ఎండవానలకు ఎండుతూ తడుస్తూ ఇంత ఘోరమైన తపస్సు ఈయన ఎలా చేయగలుగుతున్నాడా అని నేను ఆశ్చర్యపోయాను గుండెలు బాదుకున్నాను ఆయనను వదిలిపెట్టి బాబుది కాలేదు అక్కడే ఉండి ఆయనకు చేతనైన సేవలు చేయడం మొదలు పెట్టాను మెల్లిగా ఆయనకు నా మీద విశ్వాసం మొదలు అయింది ఒక రోజున ఆయనను అయ్యా మీరు ఎవరు ఎందుకీ ఘోరతపస్సు చేస్తున్నారు అని అడిగాను ఆయన చాలా కాలం మాట్లాడలేదు కొన్నాళ్ళయ్యాక విసుక్కున్నాడు ఇంకా కొన్నాళ్ళు అయ్యాక నీకెందుకు అన్నాడు చివరికి ఒకరోజున నోరు విప్పాడు ఆయన అన్నాడు నాయన నాది మధురా నగరం నేను చిన్నప్పుడే మంచి పాండిత్యం సంపాదించాను పాండిత్యం ఎంత ఉంటే ఏమి అసలైన భోగం రాజులది కనుక ఎప్పటికైనా సరే చక్రవర్తిని కావాలనే కోరిక పుట్టింది దానికి తపస్సు కంటే వేరే ఉపాయం కనిపించలేదు వచ్చి ఈ మహాక్షేత్రంలో ఈ తపస్సు మొదలు పెట్టాను ఇప్పటికి పన్నెండు ఏళ్ళు అయింది ఇంతవరకు నన్ను పలకరించినవాడు లేడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో ఇన్నాళ్ళటికి అకారణమిత్రుడివి నువ్వొక్కడివి దొరికావు ఏదో అడిగావు కనుక నా కథ చెప్పాను నా వల్ల నీకేమీ ప్రయోజనం లేదు నీ దోవన నువ్వు వెళ్ళిపో అని ఆయన అంటే అన్నాను స్వామి తమరు మన్నించరు నేను మిమ్మల్ని వదిలిపెట్టి పోలేను మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను నేను ఇలా అంటే ఆయన నా మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు పాషాణమౌనంగా ఉండిపోయాడు మనిషి బిగిసిపోయాడు బ్రతికి ఉన్నాడో లేడో కూడా అర్థం కాలేదు మొదట్లో భయం వేసింది తరువాత ఆయన సమాధిలో ఉన్నాడు అని అర్థం అయింది ఆయనతో పాటే శీతోష్ణాలను సహిస్తూ ఆయనకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాను ఇలా ఆరు నెలలు గడిచాయి ఒకరోజున ఆ తాపసుడి ఎదుట సూర్యుడిలాగా ప్రకాశించిపోతున్న దేవత ఒకడు ప్రత్యక్షం అయ్యాడు నేను చేసిన సేవల వల్ల ఏమో ఆ దేవత నాకు కూడా కనిపించాడు కాని నాతో మాట్లాడలేదు ఆ తాపసుడి వాంకే తిరిగి ఆ దేవత అన్నాడు ఓ తాపసోత్తమ నీ తపస్సు చాలించు నువ్వు కోరుకున్నట్టే నువ్వు చక్రవర్తివి అవుతావు ఏడు వేల సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం చేస్తావు అని ఆ దేవత అంతర్ధానం అయిపోయాడు ఆ వేళ్ళాడే ముని కళ్ళు తెరిచాడు నేను దగ్గరకు వెళ్ళి ఇప్పటికైనా తపస్సు చాలించండి అని బ్రతిమాలాను ఆయన ఒప్పుకున్నాడు నేను చెట్టు ఎక్కి తాళ్ళు ఊడదీసి ఆయనను మెల్లిగా కిందకు దింపాను ఆ కొమ్మకే కాచిన పళ్ళ రసాలు తెచ్చి ఇచ్చి ఆయన చేత ఉపవాస విరమణ చేయించాను ఆయన కాళ్ళనొప్పుల వల్ల ఎక్కువ కదలలేకపోయాడు మూడు రోజుల పాటు మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆ చెట్టు కిందే కాలక్షేపం చేశాం ఆ తరువాత ఆయన నన్ను కూడా వాళ్ళ ఊరికి రమ్మని పిలిచాడు మేమిద్దరం బయలుదేరాం ఈ విషయం నూట ఎనభైవ సర్గలో వచ్చింది ఆ ప్రయాణం చాలా రోజులు పట్టింది రోథ గ్రామం శాలీసనగరం మొదలైన ఎన్నో ఊళ్ళు అడవులు దాటుతూ పోతున్నాం అందులో ఒక అడవి దగ్గరకి వచ్చేసరికి ఆ తాపసోత్తముడు నాతో అన్నాడు కుందదంతా ఇక్కడకు దగ్గరలోనే గౌరీ ఆశ్రమం అనే ఆశ్రమం ఒకటి ఉంది అక్కడ నా తమ్ముళ్ళు ఏడుగురు తపస్సు చేసుకుంటున్నారు మేము మొత్తం యనమండుగురు సోదరులం చిత్రం ఏమిటో మా ఎనిమిది మందికి చక్రవర్తులం కావాలనే కోరికే పుట్టింది అందరం కలిసి తపస్సు కోసం ఈ గౌరీ ఆశ్రమానికి వచ్చాం ఆరు నెలలు అయ్యాక నాకు అక్కడ బుద్ధి కాక శ్రీశైలానికి చేరాను నా తమిళ్ళు అక్కడే గౌరీ ఆశ్రమం దగ్గర ఉండి ఉంటారు ఒకసారి వాళ్ళని చూసిపోదాం కొంచెం పక్కదారైనా అక్కడికి పోయి వద్దాం పద అన్నాడు సరే అని ఇద్దరం బయలుదేరం చిత్రం ఏమిటో ఎంత వెతికినా ఆ ప్రాంతంలో ఎక్కడా మనుష్యులు కనిపించడం లేదు మున్యాశ్రమాలు ఛాయలు కనిపించడం లేదు వెతికి వెతికి ఆ తాపసుడు మొత్తానికి ఆ ప్రాంతాన్ని గుర్తించాడు కాని ఆ ప్రాంతంలో చెట్లే సరిగ్గా లేవు చాలా మటుకు చెట్లు కుట్టివేయబడి ఉన్నాయి చిన్న చెట్లు ఇంకా మూలుస్తున్నాయి వెతకగా వెతకగా ఉన్నంతలో కొంచెం పెద్ద కడిమి చెట్టు అంటే కదంబ వృక్షం ఒకటి దొరికింది ఆ జట్టు కింద ఒక మహర్షి సమాధిలో ఉన్నాడు మాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది మాకు అంటే ఆ తాపసోత్తముడికి కుందదంతుడికిను ఆయన్ను పలకరించాలని చూసాం ఎవరిని ఆ మహర్షిని సమాధిలో ఉన్న మహర్షిని పలకరించడానికి కుందదంతుడు తాపసోత్తముడు ప్రయత్నించాడు కానీ ఆ మహర్షి పలకలేదు మేము ఆయనకు ఎదురుగుండా పచ్చిక బీడు మీద చాలాసేపు సతికిలబడి కూర్చున్నాం అయినా ఆ మహర్షిలో చలనం లేదు నేను కుర్రవాడిని అవడం చేత త్వరలోనే సహనం కోల్పోయి అయ్యా లేవండి అని గట్టిగా అరిచాను ఆ ధ్వనికి ఆ మహర్షి మెల్లిగా కళ్ళు తెరిచి ఆవలించి అటు ఇటు చూసి నన్ను ఆ తాపసోత్తముడిని చూసి అన్నాడు అయ్యలారా ఎవరు మీరు నేను గౌరీ ఆశ్రమంలో ఉండాలి కదా ఇక్కడ ఉన్నానేమిటి నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు ఎంతకాలమైంది తెచ్చి ఇది ఏ సంవత్సరం అన్నాడు కొంచెం ఆదుర్దగా నాతో ప్రయాణం చేస్తున్న ఆ తాపసోత్తముడు ఏమీ మాట్లాడలేదు ఆ మహర్షికి ఏమీ సమాధానం చెప్పలేదు నేనే ధైర్యం చేసి అయ్యా మీరు అడిగే విషయాలేమీ మాకు తెలియవు అయినా మమ్మల్ని అడగడము దేనికి మీరు గొప్ప సమాధి నిష్టులు కదా మీరే ధ్యానంలో అన్నీ తెలుసుకోవచ్చు కదా అన్నాను నేను కొంచెం వెటకారంగా మాట్లాడినా ఆ మహర్షి ఏమీ కోపగించుకోకుండా సరేనని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళాడు వెళ్ళిన వాడు త్వరలోనే బయటకు వచ్చి ఒక వింత కథ చెప్పాడు ఆయన్ని కదంబ తాపసుడు అందం ఆయన మాతో ఇలా అన్నారు నాతోనూ నాతో వచ్చిన ఆ తాపస ఉత్తముడితోనూ ఇలా అన్నాడు అజలారా నా కథ మీ కథ ఈ వింత కథ వినండి ఒకప్పుడు గౌరీదేవి వాగశ్వరీదేవి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ ప్రాంతాలలో పది సంవత్సరాల పాటు తపస్సు చేసింది అందువల్ల ఈ ప్రాంతానికి గౌరీవనము అని పేరు వచ్చింది ఆమె ఆ రోజులలో ఈ చెట్టు కిందే తపస్సు చేసుకుంది అందుకనే ఆ రోజుల్లో ఆమెకు కదంబ వాగీశ్వరి అనే పేరు వచ్చింది ఆ తరువాత ఆ దేవి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది కాని అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ చెట్టుకు ముసలితనం రావడం లేదు ఆ దేవి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి కట్టెలామూపుని జీవించేవాళ్లు కొందరు ఇక్కడికి చేరారు అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పెద్ద చెట్లన్నీ నరికి ఈ కదంబ వృక్షం మాత్రం చిన్నదిగా కనిపిస్తూ ఉండడం చేత దీన్ని ఎవరూ ముట్టుకోలేదు ఇప్పటికీ ఇది బాలవృక్షంగా ఉండిపోయింది ఇది ఈ చెట్టు కథ ఇక నాకథవేనంటే నేను మాళవ దేశపు రాజును నేను పెద్దవాడిని వానప్రస్థాశ్రమం స్వీకరించి తపస్సు కోసం అడవులకు వచ్చేశాను మహర్షుల ఆశ్రమాలు వెతుక్కుంటూ చాలా అడవులు తిరిగాను ఆ వరుసలోనే ఈ గౌరీవనానికి వచ్చాను అప్పట్లో ఇక్కడ చాలామంది మహర్షులు ఉండేవారు వాళ్ళు నన్ను ఆదరించి ఈ కదంబ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకోమని ప్రోత్సహించారు నేను ఇక్కడే ఉండిపోయాను ఆ తరువాత కొంతకాలానికి ఏనెమిది మంది సోదరులు తపస్సు కోసం ఇక్కడికి వచ్చారు వాళ్లల్లో పెద్దవాడే ఈ తాపస్సుడు ఈయన ఇక్కడ కొద్ది రోజులే ఉంది ఎందుకో శ్రీశైలం వెళ్ళిపోయాడు రెండవవాడు వేరే చోటకి అంటే దక్షిణాపథానికి వెళ్ళి కుమారస్వామిని గురించి తపస్సు చేశాడు మూడవవాడు కాశీకి వెళ్ళాడు నాలుగవవాడు హిమాలయాలకు వెళ్ళాడు మిగిలిన నలుగురు ఇక్కడే ఉండి గొప్ప తపస్సు చేశాడు చిత్రం ఏమిటంటే అన్నదమ్ముడు ఎనిమిది మందికి ఒకటే కోరిక చక్రవర్తి కావాలని అందరూ తపస్సు చేసి తమకు కావలసిన వరాలు సంపాదించేసుకున్నారు అందరిలోనూ ఈ పెద్దవాడికే కొంచెం ఆలస్యమైంది మిగిలిన ఏడుగురు తపస్సులు పూర్తి స్వగృహానికి చేరి తమ నిత్య వైదిక కర్మలతో జీవనం సాగిస్తున్నారు ఆ సోదరుడు నలుగురు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత క్రమంగా ఇక్కడ ఫల సంపద జల సంపద కొంచెం తగ్గింది మహర్షులు చేసి జీవించరాదనే నియమం కలవారు కొనుక ఇక్కడ ఉండే తపస్సులంతా వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయారు ఆ తరువాత కట్టెలు కొట్టేవాళ్ళు ఇక్కడ చేరారు వాళ్ళు ఈ కదంబ వృక్షానికి గౌరీ కదంబం పేరు పెట్టారు దీనికి అప్పుడప్పుడు పూజలు చేస్తున్నారు దానికి కింద సమాధి సమాధినిష్టలో ఉన్న నన్ను కూడా గౌరవంగానే చూస్తున్నారు నేను ఎక్కువ కాలం సమాధిలోనే గడిపేస్తున్నాను ఇది నా కథ అని ఆ మహర్షి చెప్పాడు నా కథలో ఈ తాపసుడి కథ కూడా కొంత వచ్చింది మీరిద్దరూ మధురా నగరంలో ఇతని ఇంటికి వెళ్లాలని బయలుదేరారు కదా త్వరగా వెళ్ళండి అక్కడ ఇతని తమ్ముళ్ళు బంధువులు ఇతని కోసం ఎదురు చూస్తున్నారు త్వరగా బయలుదేరండి అన్నాడు ఆ మహర్షి అప్పుడు ఈ మాటలు విని కుందదంతుడు ఆ మహర్షితో అన్నాడు ఆర్య నాకో చిన్న సందేహం వీళ్ళు ఎనిమిది మంది ఒకే కోరిక కోరారు ఒకేసారి తపస్సు చేశారు ఒకేసారి వరాలు పొందారు కనుక ఒకేసారి చక్రవర్తులు కావాలి కాని ఉన్న భూమి ఒకటే కదా దానికి వీరందరూ ఒకేసారి చక్రవర్తులు ఎలా అవుతారు అంటే ఆ కదంబ తాపసుడు అంటున్నాడు కుందదంతా నువ్వు చెప్పింది ఆశ్చర్యమే కాని ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం మరొకటి ఉంది చెబుతా విను ఈ ఎనిమిది మందికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు వాళ్ళందరూ పెద్ద ముత్తైదుగులు పతివ్రతలు తమ భర్తలు తపస్సుల కోసం సరికి ఆ భార్యలు దిగులు పడి ఇంట్లోనే కూర్చుని గొప్ప తపస్సు చేశారు ఒక్కొక్కళ్ళు వందేసి చాంద్రాయణ వ్రతాలు చేస్తూ గౌరీదేవిని గురించిన ఉపాసన చేశారు చాంద్రాయణ వ్రతం అంటే మొదటి రోజు ఒక ముద్ద రెండవ రోజు రెండు ముద్దలు మూడవ రోజు మూడు ముద్దలు ఇలా శుక్లపాడ్యము నుంచి చంద్రకళల సంఖ్య ప్రకారం ముద్దల సంఖ్యను పెంచుకుంటూ ఆహారం తీసుకోవాలి కృష్ణపక్షంలో ముద్దల సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి అమావాస్య నాడు శుష్కోపవాసం అవుతుంది ఏ రోజు ఆ రోజు ఆ ముద్దలను దాటి వేరే ఆహారం స్వీకరించరాదు ఇలా ఆచరిస్తూ ఉపవాస వ్రతం చేయడం పేరు చాంద్రాయణ వ్రతం అంతకే ఆ ఎనిమిది మంది పతివ్రతలు ఎవరి ఇంట్లో వారు ఇలా తీవ్రమైన ఉపాసన చేసేసరికి గౌరీదేవి ఎనిమిది మందికి సాక్షాత్కరించి వరం కోరుకోమంది ఎనిమిది మంది ఒకే వరం కోరుకున్నారు ఏమని నా భర్తకు మృత్యువు లేకుండగాక అని గౌరీదేవి చిరునవ్వు నవ్వుతూ అమ్మాయి సృష్టికర్త యొక్క ఆది సంకల్పమనే నియతి చాలా ప్రబలమైనది దానిని భగ్నం చేయడం ఎవరికీ సాధ్యం కాదు ఎంత తపసు చేసినా ఆ నియతిని దాటడం అసంభవం కనుక మరుక వరం కోరుకు అని నచ్చ చెప్పింది దానికి ఎనిమిది మంది పతివ్రతలు అంగీకరించి అలా అయితే తల్లి నా భర్త మరణించినాక నా భర్తగారి జీవుడు నా ఇంటిని దాటి బయటకు పోకూడదు ఈ వరం ప్రసాదించు అని కోరారు గౌరీదేవి తథాస్తు అని అంతర్ధానం అయింది అక్కడితో ఆశ్చర్యం అయిపోయింది అనుకుంటున్నావా ఇంకా ఉంది విను వీళ్ళు ఎనిమిది మంది తపస్సు కోసం ఇళ్ళు వదిలిపెట్టి పోయేసరికి వీళ్ల తల్లిదండ్రులిద్దరికీ ఒక రకమైన వైరాగ్యం పుట్టి ఇంట్లో ఉండబుద్ధి కాక తీర్థయాత్రలు మొదలుపెట్టారు ఆ యాత్రలో ఉండగా కలాపగ్రామం అనే చోట ఊరి బయట దారిలో దారికి అడ్డంగా ఒక పొట్టి మనిషి కనిపించాడు వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు మనిషి పొట్టి ముఖం వికృతం నల్లటి నలుపు ఒంటి నిండా బూడిద పూత దానికి తోడు ఒళ్ళంతా ముళ్ళపందిలాగా నెక్కబొడుచుకొని ఉన్న వెంట్రుకులు మొత్తం మీద వాడు మితిమాలిన ముష్టివాడిలాగా ఉన్నాడు ఆ వృద్ధ దంపతులకు వాడిని చూస్తే చిరాకు వేసింది పక్కకు పోర పోరా అని చేతులు విదిలించుకుంటూ వాడి పక్కనుంచే ముందుకు వెళ్ళిపోయారు ఆ చేతులు విదల్చడంలో వీళ్ల చేతికి అంటుకున్న దుమ్ము ఏదో రాలి ఆ ముష్టివాడి నెత్తిన పడింది అప్పటిదాకా అయోమయపు చూపులు చూస్తున్న ఆ ముష్టివాడు ఉన్నట్టుండి క్షున లేచి ఒరే ముసలి వెధవా పెళ్ళాం పక్కన ఉండే ఉండేసరికి ఈ వయసులో కూడా ఇంత మదమా నేను దూర్వాసు ఎదురుకుండా కనిపిస్తుంటే నన్ను లెక్క చెయ్యకుండా కొడుకులు కోడళ్ళు అనుకుంటూ ఎదురుకుంటూ పోతున్నావా నువ్వు చేసిన ఈ పాడు పని వల్ల నీ కొడుకులు కోడళ్ళు సంపాదించిన వరాలన్నీ తల్లకిందులైపోగాకా అని తిట్టడం మొదలుపెట్టాడు దూర్వాసుడనే పేరు చెవిని పడేసరికి ఆ వృద్ధ దంపతులు గడ గడా వణికి పోయి ఆయన కాళ్ళ మీద పడబోయారు కానీ ఆయన అప్పటికే అంతర్ధానం అయిపోయాడు కనుక కొందదంతా నువ్వు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మాయాకల్పితమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనూహ్య సన్నివేశాలు ఎన్నో దొరికిపోతూనే ఉంటాయి ఆ మహర్షి చెప్పిన ఈ మాటలు వింటూ కుందదంతుడు అన్నాడు కదంబ తాపస మీరు నన్ను మరీ గందరగోళంలో పెట్టేస్తున్నారు వీళ్ళు ఎనిమిది మంది పైజనములో చక్రవర్తులు కావాలి కానీ వీళ్ల జీవుళ్ళు వాళ్ల వాళ్ల ఇంటి గదిని దాటిపోవడానికి వీలు లేదు వీళ్లకు లభించిన వరాలు ఫలించాలి శాపాలు ఫలించాలి ఇవన్నీ ఒకేసారి జరగాలి అదెలా సాధ్యం అంటే కదంబ తాపసుడు కుందదంతుడితో అంటున్నాడు కుందదంత నీ మీద స్నేహంతో వీళ్ళు ఎనిమిది మందికి జరగబోయే భవిష్యత్ కథ ఏమిటో చెప్తా అది వింటే నీ సందేహాలన్నీ పటాపంచెలు అయిపోతాయి ఇవాళ్ళకి ఎనిమిదవ రోజున మీరు అంటే నువ్వు ఈ తాపసుడు మధురా నగరం అక్కడ చాలా కాలం సుఖంగా ఉంటారు ఆ తరువాత కొంతకాలానికి క్రమక్రమంగా దగ్గర దగ్గరలోని ఎనిమిది మంది మరణిస్తారు వెంటనే వారి దేహాలలో ఉన్న చిత్తాకాశాలలో కొన్ని విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తాయి ఆ దృశ్యాలలో వీళ్లకు కనిపించిన వరాలన్నీ ప్రశాంతమైన దేవతాస్వరూపాలతోనూ వీళ్లకు లభించిన శాపాలు రౌద్రదేవతాస్వరూపంతోనూ దర్శనం ఇస్తాయి ఆ రెండు దేవతా వర్గాలు ఈ జీవులకు మా ఫలితాలను ముందిస్తాము అంటే మా ఫలితాలను ముందిస్తాము అంటూ పోట్లాడుకుంటాయి మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదించుకుంటాయి చివరికి రెండు వర్గాలు కూడా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పినట్టు చేద్దాం అని రాజీకి వస్తాయి రెండు వర్గాలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తాయి దీనికింత గోరెందుకయ్యా మీలో ఎవరికి ఎక్కువ అంతఃసారం ఉంటే వాళ్ళు గెలుస్తారు కనుక ఎవరి సారమెంతో మీరే కొలుచుకోండి అంటాడు బ్రహ్మదేవుడు వాళ్లతో దానిమీద బ్రహ్మదేవుడు అనుమతితో శాపదేవతలు వరదేవతల హృదయాలలోకి వరదేవతలు శాపదేవతల హృదయాలలోకి దూరుతారు కొంతసేపటికి శాపదేవతలు బయటకు వచ్చి ఇలా విన్నవిస్తారు బ్రహ్మదేవ మాకు గుండె లేదు వాళ్ళు అంటే వరదేవతలు వజ్ర స్తంభాలులాగా ఉన్నారు నిజానికి మాకు వాళ్ళకి కూడా దేహం ఒకటే ఏ చైతన్యం వరమిస్తుందో ఆ చైతన్యమే శాపం కూడా ఇస్తోంది అయితే శాస్త్రీయమైన తపస్సును చేసి ఒకనెక జీవి వరాలు పొందుతున్నప్పుడు ఆ జీవి యొక్క చైతన్యం కూడా వరదేవత యొక్క చైతన్యంలో కలుస్తోంది కనుక ఆ దేవతకు బలం పెరుగుతోంది దానికి తోడు ఆ జీవుల తపస్సుకు ఆధారమైన శాస్త్ర విధి యొక్క బలం కూడా వాళ్లకు కలుస్తుంది అందుచేత వరదేవతల సారం మూడు రిట్లుగా పెరుగుతోంది ఇక మా దేవతల దగ్గరకు వస్తే వాళ్లకు శాపం పొందే జీవుల ఆత్మబలం తోడు కాదు దానికి తోడు శాపాలకు గురయ్యేవారు సామాన్యంగా పాపం చేసి ఉంటారు కనుక అప్పుడు వారి అంతఃసారం ఇంకా కొంత తగ్గుతుంది అందువల్ల మా అంతఃస్సారానికి ఈ జీవుల అంతఃసారం తోడు కాజాలదు అందువల్ల వరదేవతల బలమే అధికం అదీ కాక ఈ సోదరులకు ముందు వరాలు వచ్చి తరువాత శాపాలు వచ్చాయి ముందు వచ్చిన వరం ముందు పుట్టిన చెట్టులాగా బాగా నిలదొక్కుని ప్రబలం అవుతోంది అదీ వరం శాస్త్ర బలంచేత పుట్టింది శాపం పొరపాటును జరిగిన పాపం వల్ల పుట్టింది సుక్తిరచిత భ్రాంతిలో భ్రాంతి మొదట పుట్టింది కానీ అది అల్ప ప్రమాణమైన నేత్రం యొక్క దోషం వల్ల పుట్టింది తరువాత కలిగిన జ్ఞానం దోషరహితమైన నేత్రం వల్ల పుట్టింది అందువల్ల తరువాత పుట్టినా సరే సుక్తి జ్ఞానమే ప్రబలం అవుతుంది కనుక ఎన్ని రకాలుగా చూసినా ఈ జీవుల విషయంలో వరదేవతల అంతఃసారమే అధికంగా ఉంది కొన్ని సందర్భాలలో ఒకే జీవి విరుద్ధ కర్మలను సమానమైన బలంతో సమానమైన సాధనంతో ఆచరిస్తాడు అలాంటి వాడికి వరశాపాలు సమానమై సుఖదుఖాల మిశ్రమ ఫలం తప్పదు ఒక్కొక్కప్పుడు ఒకే జీవికి ఏకకాలంలో విభిన్న ప్రాంతాలకు సంబంధించిన సుఖ సుఖదుఖాలను అనుభవింపచేయవలసిన వరశాపాలు సమానంగా వచ్చి పడతాయి అలాంటప్పుడు ఆ జీవికి స్వప్న రూపంలో తనే రాజుగాను తనే పౌరుడుగాను తనే మిత్రుడుగానూ తనే శత్రువుగానూ మారి నానారూపాలతో ఉన్నట్టు కనిపించి ఏకకాలంలో సుఖదు అనుభవం జరిగిపోతూ ఉంటుంది ఈ వరశాప సమస్థితి ఇంకా ప్రబలంగా ఉంటే విపశ్చిత ఉపాఖ్యానంలో లాగా ఒకే జీవికి అనేక రూపాలు కలిగి ఏకకాలంలో రకరకాల సుఖ దుఃఖ అనుభవాలు సంభవిస్తూ ప్రభు బ్రహ్మదేవ మీ ఎదుటే మేము గడుసుదనం వహించి ఉపన్యాసాలు చెప్పాము అని కోపగించకండి మమ్మల్ని క్షమించండి మేము వెళ్ళి వస్తాం సెలవు ఇప్పించండి ఇలా మనవి చేసి శాప దేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే వాళ్ళు వెళ్ళిపోగానే వరదేవతలు రెండు వర్గాలుగా చీలిపోతారు అందులో ఒక వర్గం భర్తృవర్గ దేవతలు అంటే భర్తలు సంపాదించుకున్న వరాల దేవతలు రెండో వర్గం భార్యావర్గ దేవతలు అంటే భార్యలు సంపాదించుకున్న వరాల దేవతలు మొదటి వర్గం వారు ఈ ఎనిమిది మంది జీవులను వేరే వేరే బ్రహ్మాండాలలో తీసుకుని పోయి అక్కడ వీళ్లను ఏకకాలంలో చక్రవర్తులను చేయవలసిందే అంటారు రెండో వర్గం వారు ఈ జీవులు ఆ ఇంటి గడప దాటడానికి వీల్లేదు అంటారు వాళ్ల వాదాలు విని చివరికి బ్రహ్మదేవుడు ఇలా అంటాడు ఓ వరదేవతలారా మీ రెండు వర్గాల కోరికలు తీరేందుకు ఉపాయాలు నేను చెబుతాను వినండి మీరు ఒకరికొకరు సహాయం చేసుకుని ఆ ఎనిమిది మంది సోదరులని ఆ ఇంటి గదులలోనే చక్రవర్తులుగా చేసేయండి అంటే వరదేవతలు అన్నారు అదెలా కుదురుతుంది దేవా వీళ్లలో ప్రతి ఒక్కడూ భూమి మొత్తానికి నేనే చక్రవర్తిని కావాలి అని కోరుకున్నాడు ఉన్నది ఒకటే భూమి దీంట్లోనే ఇంతమందికి ఒకేసారి చక్రవర్తిత్వాన్ని ఇమ్మంటే మేము ఎలా ఇవ్వగలం అది కాక వేళ్ల గదిలోనే ఇంత విశాలమైన భూమిని ఇరికించమంటే ఎలా ఇరికించగలం పద్మపు మొగ్గలో ఏనుగును దూరమంటే దూరుతుందే వరదేవతలు ఇలా అంటే బ్రహ్మదేవుడు సమాధానం చెప్పాడు మీరు కూడా ఇలా మాట్లాడతారేమిటయ్యా వ్యష్టి స్వరూపులుగా మీరు ఉన్నారు సమష్టి స్వరూపుడిగా నేను ఉన్నాను మనం కలిపి చైతన్యం అనే పరమాణువు యొక్క గర్భంలో ఉన్నాం ఎలా ఉన్నావు స్వప్నద్రష్ట అనే చైతన్యానుగర్భంలో విశాలమైన స్వప్న స్వప్నలోకం ఉన్నట్లుగా ఉన్నాం జగత్తు యొక్క స్థితి ఇలాగ ఉంటే భూమిని గదిలో ఎలా దూర్చాలి అంటారు ఏమిటి మొత్తం ప్రపంచమే అనుగర్భంలో ఇమిడి ఉన్నప్పుడు గదిలో భూమి పట్టడం కష్టమా ఉన్నది చిన్మాత్రమే ఈ జగత్తు కనిపించేది మాత్రమే ఉన్నది కాదు అంటే ఉన్న చైతన్యమే జగత్తుగా కనిపిస్తోంది అలాంటప్పుడు ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మీకు అసాధ్యం ఏముంది అంటే వరదేవతలు బ్రహ్మదేవుడితో అన్నారు దేవ అర్థమైంది ఇదిగో మేము కూడా ఆది భౌతిక శరీరాలను పరిత్యజించేసి ఆతివాహిక దేహాలను ధరించి ముందు మా మనఃకల్పితమైన మా ఇళ్లకు వెళ్ళిపోతాం ఆ తరువాత ఆ ఎనిమిది మంది సోదరులకు వారి వారి గదులలోనే వారి వారి తపస్సులనే మనఃకల్పనల చేత విశాల భూమండలాలను చూపించి వాటికి వాళ్లను చక్రవర్తులను చేస్తాం ఈ కల్పన మొదలైనాక ఈ జీవులలో ఎవడి జీవితం వాడిదే ఒకడు శాఖ ద్వీపంలో ఒకడు కుశద్వీపంలో ఒకడు శాల్మలి ద్వీపంలో ఒకడు క్రౌంచ ద్వీపంలో ఒకడు మరొక శాల్మలి ద్వీపంలో ఒకడు గోమేధి ద్వీపంలో ఒకడు పుష్కర ద్వీపంలో మరొకడు లోకాలోక పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఎవడికి చక్రవర్తిగా జీవించేస్తాడు దేవా ఇక సెలవ ఇప్పించు ఇది చెప్పి కదంబతాపసుడు అంటున్నాడు కుందదంత ఆ తరువాత వరదేవతలు చెప్పినట్టే మొత్తం జరగబోతోంది అంటే కుందదంతుడు అన్నాడు ఇదెలా సాధ్యం నాకు అర్థం కావడం లేదు ఇంత సువిశాలమైన భూమి వాళ్ల వాళ్ల గదులలో కనిపించబోతోందా అంటే కదంబతాపసుడు అంటున్నాడు శుద్ధ చిన్మాత్రం యొక్క నైయమే దానికి ప్రపంచం ఏమి అంటకపోయినా ముల్లోకాల రూపంగానూ జాగ్రత్ స్వప్న సుషుప్తరీయాల రూపంగానూ తనే కనిపిస్తుంది తనే అనుభవిస్తుంది ఈ పని జరిగేటప్పుడు కూడా తను తనుగానే ఉంటుంది అది ఆ శుద్ధ జన్మాత్రం యొక్క స్వభావం జై గురుదత్త